శ్రీగురుభ్యో నమ హరి ఓం గణివా గణపతి కవిని కవీనాము పమశిమస్తమేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణోిదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ అస్మాచార్యపర్యంతం వందే టురు పరంపరా ఓం భద్రే కన్యే విష్ణునయామదేవాద్రం పశ్యేమాక్షరైరంగైసునూమదే వీతంగ రాజు స్వస్తిన ఇంద్రో మృధ్రవా స్తిన పూషా విష్నే స్వస్తినస్ స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి నాదేషు సర్వర్మే శాశ్వత శాశ్వత నోచ్యతే ఇంతకు ముందు శ్లోకంలో జన్మమృత్యువులు జీవులకు అజ్ఞానకల్పితములు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం ఎలా యథా మయామయా బీజా జాయతే తన్మయోంకూర మాయామయమైన బీజము నుండి అంటే అజ్ఞాన కల్పితమైన బీజం నుండి ఒక అంకురం ఉదయించింది అంటే అది యథార్థమైన అంకురమేం కాదు అది కూడా కల్పితమైన అంకురమే అంతా కూడా అజ్ఞానం యొక్క విలాస తప్ప మరేమీ కాదు వాస్తవంగా జీవుని యొక్క యథార్థ స్వరూపానికి ఉత్తుక కానీ నృత్యు కానీ లేనే లేవు తద్వద్ధర్మేశు యోజన అయితే ఈ అజ్ఞానం అనేది ఒకటి ఉంది కదా అది వసూడా చూసాం మనం మరి అజ్ఞానం అనేది అజ్ఞానం అనేది అది ఆరంభమే ఉండదు అందులో బిగినింగ్ ఇప్పుడు చీకటి ఉందనుకోండి ఒక ఒక కేవ్ అంటే గుహ పర్వత గుహ ఎందు చీకటి ఉన్నది మానవ మాతృ ఆ గుహలోకి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఆ గుహలో ఎప్పుడు కాల్చి ప్రవేశించలేదు చీకటే ఉంటుంది కదా ఈ చీకటి ఎప్పటి నుంచి ఉంది ఎప్పుడు ఆరంభమైంది హౌ కన్యూ టెన్ చీకట ఎప్పుడు ఆరంభమైందో చెప్పలేరు కదా కానీ మీరు దీపం వెలిగించారంటే అది అప్పుడు కాంతి ఆరంభమైన కాబట్టి అజ్ఞానానికి ఆరంభం ఏముండదు జ్ఞానానికి ఆరంభం ఉండదు కాబట్టి ఈ అజ్ఞానము ఎప్పటి నుంచి వస్తుంది దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే విచారం వల్ల ప్రయోజనమేం లేదు దీంట్లో చేయాల్సింది ఏమిటంటే అజ్ఞానమునకు ఆరంభము మనకు దొరకదు ఆది మనకి దొరకదు అజ్ఞానానికి కారణం కూడా దొరకదు ఎందుకంటే సర్వము అజ్ఞానం వలమే కారణకార్యభావమే అజ్ఞాన వలకలు ఉంటుంది ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కజాలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నూరెన్స్ మళ్ళీ అజ్ఞానానికి కారణం అనేది ఏమేమి అసలు ఆ ప్రశ్నే ఉదయించదు కానీ ఈ అజ్ఞానము అంతము కావడానికి అవకాశం ఉంది ఈ చీకటి అనాది కాలం నుంచి వస్తున్నదే అయినప్పటికీ మీరు దీపం వెలిగిస్తే ఏ క్షణంలో వెలిగిస్తారో ఆ క్షణంలోనే ఆ చీకటి తొలగిపోతుంది కాబట్టి మనయందు కూడా అజ్ఞానము ఎంతకాలం నుంచి వస్తోంది అనే విచారాన్ని ప్రక్కన అజ్ఞానము అంతము కావడానికి అవకాశము గలదు అని గుర్తించాలి ఎలా అంతమవుతుంది ఈ అజ్ఞానము ఎవరికి అని విచారం చేస్తే ఎవరికి అజ్ఞానం అని మీరు విచారం చేస్తే ఆ జ్ఞానము అది మంచు కరిగినట్టుగా కరిగింది అజ్ఞానము ఎవరికి ఇప్పుడు ఆత్మస్వరూపానికి పుట్టుకలేదు కానీ నేను పుట్టాను అని వీడు జన్మని తన ఎందు ఆరోపించుకుంటున్నాడు అదే కదా జ్ఞానం ఎవరికి అజ్ఞానం ఊళ్ళో వాళ్ళగా నాక కాబట్టి ఈ అజ్ఞానము ఎవరికి అని కనుక మీరు విచారం మొదలుపెట్టినట్లయితే ఆ జ్ఞానము అలా మంచు కరిగినట్టుగా కరిగిపోతుంది కనుక దీంట్లో సత్యం ఏమంటే ఆత్మ నిత్య ముక్తం నిత్య బుద్ధము నిత్య జ్ఞానస్వరూపం ఆత్మయందు అజ్ఞానం అనేది లేనే లేదు మన మనస్సే అజ్ఞానాన్ని భావన చేసుకుంటుంది మన మనస్సే తెలుసుకోవాల్సి ఉంటుంది అజ్ఞానం అనేది ఏమీ లేదు అని మనస్సే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అజ్ఞానం అనేది కూడా ఒక వస్తువు కాదు అజ్ఞానం అనేది ఆత్మస్వరూపం నుండి ద్వితీయ రెండవదాని కల్పించగలదు ఆత్మ యొక్క అద్వితీయ తత్వానికి అజ్ఞానం భంగకారి కాజాలదు ఈ విషయాన్ని కూడా మనం చూసి ఇప్పుడు అజేషు సర్వధర్మేషు సర్వధర్మేషు అంటే సకల జీవులు కూడా అజేషు పుట్టుక అనేది లేనివారు సకల జీవులోని బహువచనం ఎందుకు వచ్చిందంటే దేహభేదాభిప్రాయనా వచ్చింది దేహభేదాన్ని బట్టి అనేక జీవులను మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈ ప్రతి జీవుని యొక్క యథార్థ స్వరూపము పుట్టుక మరణము లేని ఆత్మచైతన్యమే అటువంటి సర్వజీవుల యందు పుట్టుక మరణము అనేది స్పృశించను స్పృశించని ఆత్మస్వరూపం విషయంలో అనిత్యము అనే పదప్రయోగం చేయటానికి అవకాశం ఉన్నదా లేదు అనిత్యము అనే పదాన్ని మీరు అసలు ఆత్మస్వరూపం విషయంలో ప్రయోగించడానికే వీలు లేదు నిత్యము ప్రయోగించారనుకోండి ఈ నిత్యము అనేది ఆత్మస్వరూపమునందు అజ్ఞానం చేత సంభావితమైన అంటే ఊహ చేయబడిన అనిత్యత్వాన్ని నిరాకరించడం కోసం నిత్యము అని అంటారు తప్ప స్వతహాగా ఆత్మస్వరూపము నిత్యము ఒక లక్షణం ఏమైనా దాని ఎందు అలా ఉంటుందా అది కూడా కాబట్టి నిత్యత్వము విశేషణం కూడా అనిత్యత్వ భ్రాంతిని నివారణ చేయడం కోసం ఉద్దేశించిందే కానీ వాస్తవంగా ముఖ్యార్థంలో అభిధ అంటే ముఖ్యార్థం ముఖ్యార్థంలో నిత్యము అని చెప్పడానికి కూడా వీలు లేదు ఇప్పుడు తెల్లని గోడ అన్నప్పుడు గోడ అనేది ఒక ద్రవ్యం తెల్లని అనేది ఒక విశేషణం ఈ విశేషణం ఆ ద్రవ్యానికి అన్వయిస్తూ ఉంటుంది అక్కడ ఆ తెల్లని అనే విశేషణం సార్థకమైన విశేషణం ఆ విధంగా ఆత్మా నిత్య అని కూడా ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఆత్మయంలో నిత్యత్వ విశేషణం కూడా అనిత్యత్వ భ్రాంతిని పురస్కరించు చెప్పే విశేషణమే కానీ వస్తుత ఆత్మయందు నిత్యము అనే విశేషణం కూడా వర్తించదు శాశ్వత అశాశ్వతాభిధ న భగవాన్ అమహర్షి అంటారు ఆత్మస్వరూపము ద్వైతమా అద్వైతమా అని ప్రశ్నించుని ద్వైత అద్వైత వివాదములకు అతీతమైనది ఆత్మస్వరూపము అద్వైతము అన్నది ఏమీ ఒక ప్రత్యేక లక్షణమేం కాదు కల్పితమైన ద్వైతాన్ని నిరాకరించడం కోసం అద్వైతం అనే పదాన్ని వాడారు ఒకసారి నిరాకరించిన తర్వాత ఈ అద్వైత అనే లక్షణం వెళ్ళి ఆత్మస్వరూపాన్ని బతుక్కోదేమీ లేదు అది ద్వైత నిరాకరణమైన వెంటనే అది కూడా విలీనమైంది అంతేగాని అది ఒక లక్షణంగా ఏం మిగిలి ఉండదు కాబట్టి సర్వధర్మేషు అజేషు సకల ప్రాణులు అజములై ఉండగా పుట్టుక అనేది లేనివడి ఉండగా శాశ్వత అశాశ్వత అభి నా సో శాశ్వతమని కానీ అశాశ్వతమని కానీ వర్ణించుట ఆత్మస్వరూపాన్ని సంభవము కాదు ఎప్పుడు కూడా పదప్రయోగం దేని దేనికోసం చేస్తారంటే అసలు మీరు ఏదైనా వస్తువు ఎందు ప్రయోగిస్తారంటే ఆ వస్తువును ఇతరము సర్వము నుండి వ్యావృత్తి చేసి విడదీసి చూపించే సందర్భంలో పదప్రయోగాన్ని చేస్తారు అటువంటి ఇతరమనేది లేదు ఉన్నది అద్వితీయ ఆత్మచైతన్యం మాత్రమే అన్న సందర్భంలో వర్ణములు పదములు వాక్యములు కూడా ఆ స్వరూపం దరిదాపులకు చేరలేవు ఎత్ర వర్ణాహ వివేకస్తత్ర నోచ్యతే పదప్రయోగమునొక అవకాశము లేని అద్వయ ఆత్మతత్వం విషయంలో దానిని ఇతరము నుండి విడదీసి చెప్పుట అనేది సంభవము కాదు సుదము ఎత్ర వర్ణా న విద్యంతే అంటే శక్త్యా బోధక ఇప్పుడు పదమున్నదనుకోండి పదం ఏం చేస్తుంది ఒక అర్థాన్ని బోధించే శక్తిని కలిగి ఉంటుంది ఘట అనే పదానికి సర్వము నుండి విడదీసి ఒక విశిష్టమైన రూపాన్ని బోధించే శక్తి ఆ పదానికి ఉన్నది సో ఆ విధంగా మీరు ఆత్మస్వరూప విషయంలో ఏదైనా ఒక పదాన్ని మీరు ప్రయోగించగలుగుతారా ప్రయోగింపలేరు ఎందుకంటే ఒక విశిష్టమైన పదము చేత ఘటహ ఇత్యాది పదముల చేత ఘట పటాదులు విధంగా బోధింపబడుతున్నాయో ఆ విధంగా ఒక విశిష్టమైన పదము చేత ఆత్మస్వరూపాన్ని కనుక బోధించగలిగినట్లయితే ఆ ఆత్మ పరిచ్ఛన్నమైపోతుంది అసలు పదము యొక్క ప్రయోగము చేయగానే అది పరిచ్ఛన్నమైపోతుంది అయితే దీని మీద ఒక శంక చంద్రోగ్య భాషలో వచ్చింది ఏమనంటే మరి ఆత్మ అనే పదప్రయోగం ఎలా చేస్తున్నారు అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే ఆత్మ అనేది కూడా శక్తితో వస్తు వస్తువును బోధించే పదము కాదు ఆత్మ అంటే అనన్య అని అర్థం నీకంటే భిన్నముగా లేదు ఎందుకంటే ప్రతివాడు కూడా ఆత్మ అంటే పరమాత్మ తనకంటే భిన్నంగా ఉందనే భావిస్తాడు వేదాంత విద్యార్థులు కూడా మాకింకా ఆత్మ తెలియదు ఆత్మను మేము తెలుసుకోవాలి అనే భావిస్తాడు అంటే ఇప్పుడు నేను నేను ఆత్మను తెలుసుకోవాలి అంటే ఈ ఆత్మను తెలుసుకోవాల్సి ఉన్న ఈ నేను అది ఆత్మవుతుందా అనాత్మవుతుందా సో ఆ కన్ఫ్యూషన్ అనేది ఎప్పుడూ ఉందనే ఉన్నది కాబట్టి ఆత్మ అనేది తనకు దూరంగా ఉన్నది తనకు తెలియనిది అని భావిస్తాడు అలాగే దూరంగా ఉన్నది కాదు నీకు తెలియనిది కాదు నీకంటే భిన్నము కాదు అని చెప్పటమే ఆత్మ అనే పదం యొక్క అర్థం అనన్య అనర్థం కాబట్టి అది కూడా శక్తితో అంటే పదమునకు అర్థమును ఘోషించే శక్తి ఏదైతే ఆ శక్తిని వినియోగించి ఇతరము నుండి విడదీసి బోధించేటువంటి పదం కాదది ఆత్మా అనేది కూడా కాబట్టి ఎత్ర వర్ణాన వర్తింటే వివేకస్తత్ర మోచ్యతే వివేక అంటే ఇతరేతర భేద ఘటహ మీరు ఎప్పుడైతే పదప్రయోగం చేశారో ఇతర సకల పదార్థముల నుండి దీనిని విడదీసి చూపించటం కోసమే ఆ పదము ప్రయోగింపబడుతుంది ఘట పదప్రయోగము వలన మనకి కలిగేటువంటి జ్ఞానము అర్థజ్ఞానం ఏదైతే ఉందో ఆ అర్థజ్ఞానం ఏం చేస్తుందంటే దీనిని ఇతరము సర్వము నుండి భిన్నంగా చూపిస్తుంది భిన్నంగా తెలుపుడు చేస్తుంది అటువంటి పదప్రయోగానికి అవకాశము ఆత్మస్వరూపం విషయంలో యథార్థంగా లేనే లేదు నోచ్యతే అంటే ఉపపాదయుతం నశక్యతే అంటే ఇప్పుడు దీని మీద ఒక చక్కటి విచారణ ఉన్నది మనం ఈ జగత్తుని మీరు చూసినట్లయితే ఈ జగత్తులో మన ఇంద్రియములకు మనస్సుకు గోచరమయ్యే సకల పదార్థములు కేవలము నామరూపములు మాత్రమే ఆ నామరూపములనన్నిటినీ మీరు ఆయా పదములతో వ్యాఖ్య మీరు నిర్దేశించగలుగుతారు ఘట అంటే ఒక నామరూపము పఠహ అంటే మరి నామరూపము ఈ వివిధ నామరూపాలతోటి వివిధ పదార్థములను మీరు నిర్దేశిస్తూ ఉంటారు ఈ దృశ్యములైన సక పదార్థములన్నీ కేవలము నామరూపములే కానీ వాస్తవము కావు అవి యథార్థము కావు మరి యథార్థమేమిటి అంటే ఈ సకల నామరూపములు ఏ పరబ్రహ్మ ఎందు అధ్యారోపణ చేయబడినయో ఆ పరబ్రహ్మయే యథార్థము ఇది కదా మనం చెప్పేది అయితే ఆ పరబ్రహ్మని బోధించే పదము ఏది అంటే ఆ పరబ్రహ్మను బోధించే పదము లేదు ఎందుకంటే పదము అనేది నామరూపాత్మకమైన దృశ్యాన్ని బోధించగలుగుతుంది తప్ప పదము ఈ నామరూపాత్మకమైన జగత్తునకు అధిష్టానంగా ఉండే పరబ్రహ్మ తత్వాన్ని పద మాత్రము బోధింపల బోధించలేదు ఎదో వాచో నివర్తి అంటే అదే సాధారణంగా తోటి మీరు నిర్దేశింప శక్యం కాకుండా బుద్ధితోటి మీరు ఊహ చేయగలుగుతారు అంటే అది కూడా సంభవం కాదు సో అప్రాప్తి మనసాసహ అంటే చూడండి ఇప్పుడు మనకి మామూలుగా లోకంలో కూడా ఈ మార్కెట్ ప్లేస్లో ఒక భాష ప్రయోగం అవుతుంది అదే ఒక సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళారనుకోండి ఈ భాష అక్కడ పనికిరాదు అక్కడ ఇంకొక విశిష్టమైన భాషని మీరు ప్రయోగించాల్సి ఉంటుంది మార్కెట్ లో కూరగాయల మార్కెట్లో వాడే భాషని సైన్స్ ల్యాబరేటరీలో వాడరు అయితే కూరగాయల మార్కెట్లో భాషకి ఒక వ్యవస్థే ఉండదు ఏదో గాలివాటంగా మాట్లాడతారు కానీ సైంటిఫిక్ లాబొరేటరీలో భాష ఎలా ఉండాలి చాలా సంగ్రహంగా ఉండాలి ఊరికే షోధీగా ఉండకూడదు ప్రిసైజ్గా ఉండాలి బ్రీఫ్గా ఉండాలి సింపుల్గా టు పాయింట్ ఉండాలి చాలా ప్రిసైజ్గా ఉండాలి కావండి మార్కెట్ ప్లేస్కి సైన్స్ ల్యాబొరేటరీకి ఎంత తేడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సైన్స్ ల్యాబొరేటరీకి ఆత్మస్వరూపాన్ని బోధించే ఉపనిషత్ తత్వానికి అంతటి తేడా ఉంది సైన్స్ ల్యాబొరేటరీలో చాలా ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ మైండ్ తోటి ఉపయోగించే భాష పదప్రయోగము చాలా ప్రిసైజ్ అండ్ బ్రీఫ్ పదప్రయోగం ఉన్నా అది కూడా ఆత్మతత్వాన్ని బోధించడానికి పనికి రాదు ఎందుకంటే సైన్స్లో ఉండే ప్రెసిషన్ అంతా కూడా నామరూపాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మార్కెట్ ప్లేస్లో ఉండేటువంటి భాష అంతా కూడా నామరూపాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి జగత్తులో వ్యవహారానికి ఉపయోగించే భాష భాష అంటే వ్యవహారం కోసమే పుట్టింది వ్యవహారం ముందే పుట్టింది వ్యవహారం కోసమే పుట్టింది ఆ భాష ఆత్మస్వరూపాన్ని స్పృశించలేదు తర్వాత భాష గురించి ఓ మహాత్ముడు మంచి మాట చెప్పాడు భాష అన్నది ఇట్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ ది మైండ్ క్రియేటెడ్ బై ది మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ ఇంటరాక్షన్స్ విత్ ది వరల్డ్ మనస్సు తను ప్రాజెక్ట్ చేసేటువంటి నామరూపాత్మకమైన విత్యా జగత్తులో వ్యవహరించడం కోసం కల్పించుకున్నటువంటి ఒకనొక సాధనము అదే భాష కాబట్టి భాష మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని స్పృశింపదూ కాబట్టి అదేవిధంగా భాషను స్పృశించలేదు థాట్ ఇంటలెక్ట్ మనకి ఇట్స్ ఎ పవర్ మెడిటేషన్ అంటే మనం ఆలోచించగలుగుతాం లోతుగా ఆలోచించగలుగుతాం ఒకసారి గట్టిగా ఆలోచించి చెప్పండి అంటారు అంటే వీడు గట్టిగా ఆలోచించి చెప్తాడు గట్టిగా ఆలోచించగలుగుతాడు సో ఆలోచించి చెప్తాడు మ్యాథమెటిక్స్ పజిల్ ఉందనుకోండి లోతుగా ఆలోచించి దానికి సమాధానం చెప్తాడు లేకపోతే మన జ్యోతిష్కులు వాళ్ళు జాతకాలని బాగా లోతుగా పరిశీలించి ఏదో ఒక సమాధానాల్ని పరిష్కారాలని వాళ్ళు సూచిస్తూ పంచాంగం చూసి వాళ్ళు ముహూర్తం పెట్టమంటే లోతుగా పరిశీలించి ఒక ముహూర్తాన్ని వాళ్ళు పెడతారు సో ఈ విధంగా థాట్ థాట్ యాజ్ ఎ ప్రాసెస్ ఒక పవర్ ఇట్ ఈజ్ అది మనందరికీ తెలుసు ఈ పవర్ తోటి కూడా ఈ థాట్ అనేటువంటి శక్తితో కూడా ఆత్మస్వరూపాన్ని స్పృశించుట సంభవము కాదు అయితే మరైతే ఆత్మస్వరూపాన్ని గురించి బోధించటమే సంభవము కాదా అంటే అలా కాదు బోధించడానికి అవకాశం ఉన్నది కానీ ఇతర ఇతరములైన బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అని బోధించినట్టుగా ఆత్మస్వరూపాన్ని బోధించటం కుదరదు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని బోధించే సందర్భంలో చాలా సూక్ష్మమైనటువంటి విచారణ శక్తి ఉండాలి అపవాద బోధిస్తారు ఆత్మ ఏది కాదు అని అంతా నిగేషన్ రూపంగానే ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఎందుకంటే మీరు ఇంద్రియములతో దేనిని తెలుసుకుంటూ ఉంటారో మనస్సుతో దేనిని తెలుసుకుంటూ ఉంటారో ఆ సర్వము కంటే కూడా ఆత్మ విలక్షణమైనది ఆత్మస్వరూపము ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా ఆత్మ ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ కాబట్టి మన మనం ఏదైతే నాలెడ్జ్ అని అనుకుంటున్నామో జ్ఞానము అనుకుంటున్నామో దానిని అంతనీ కూడా తిరస్కరించాల్సి ఉంటుంది అందుచేతనే ఆత్మజ్ఞానము అనేది ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ కొత్తగా ఒక సత్యాన్ని కొత్తగా వస్తుంది తెలుసుకున్నట్టు కాదు ఇది ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ దానికి ఓ టోక కూడా పెడుతూ ఉంటాను నేను ఫ్రేనా అంటీ ఇచ్చిన ఏమిటి మీ సందేహం అన్ ఫ్రమ్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ ఫ్రమ్ అన్ అన్టీచర్ ఇప్పుడు అబ్బాయి అండి ఆల్ పాజిటివ్ ఆల్ పాజిటివ్ డిస్క్రిప్షన్ ఆల్ పాజిటివ్ సైన్స్ బికమ్స్ నిస్సైన్స్ మొత్తం పాజిటివ్ సైన్స్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా అజ్ఞానం అయిపోతుంది ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ కాబట్టి ఇక్కడ కేవలము ఆత్మ విచ ఆత్మస్వరూపాన్ని గురించి ఎలా చెప్పచ్చు తెలుసునండి ఏ సర్వము మీకు తెలుస్తూ ఉంటుందో ఆ సర్వము కంటే ఆత్మ విలక్షణము అని చెప్పాలి వేరే చెప్పడానికి వీళ్ళం ఆయన ఎలా అంటారు ఎక్కడ వర్ణాన వర్తంతే వివేకస్త నోచితే చాలా లోతైనటువంటి వాక్యం అది గౌరపద చర్యల యొక్క వాక్యం వెస్ట్రన్ ఫిలాసఫీలో కూడా ఇమాన్యుయల్ కాంత్ అనే జర్మన్ ఫిలాసఫర్ కూడా ఆయన ఏమన్నాడంటే ఈ ప్రపంచమంతా కూడా ఫినామినల్ వరల్డ్ ఇది ఒక చలనాత్మకమైన జగత్తు ఈ చలనాత్మకమైన జగత్తుని వాక్కు శబ్దము భాష వర్ణించగలుగుతుంది బుద్ధి ఊహించగలుగుతుంది కానీ ఈ చలనాత్మకమైన జగత్తుకి మూలంలో ఉండే అధిష్టానమైన తత్వము దాన్ని మనం బ్రహ్మాండము దానిని వాక్కు వర్ణించలేదు ఇంద్రియములు గ్రహించలేవు మనస్సు ఊహించలేదు అని జర్మన్ ఫిలాసఫర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు తర్వాత ఇంకొక దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే తెలిసిన దానిని మీరు పదంతో వర్ణిస్తారు తెలిసిన దాన్ని పదంతో వర్ణిస్తారు తెలియని దానిని కూడా పదంతో వర్ణిస్తారు కావండి ఇప్పుడు స్వర్గము అని ఉంది అంటే అదేదో మనకి తెలియని దాన్ని పరోక్షాన్ని ఒక పదప్రయోగం చేసి మీరు పెడతారు అక్కడ అలా వర్ణిస్తారు ఆరే అట్లీస్ట్ ఇట్ ఈజ్ సంథింగ్ అన్నోన్ టు మీ అని వర్ణిస్తారు ఆ విధంగా వర్ణిస్తారు ఆత్మస్వరూపాన్ని తెలిసినది ఏది ఆత్మస్వరూపం కేటగిరీలోకి రాదు అన్నోన్ కూడా కాదు ఆత్మస్వరూపాన్ని అన్నోన్ అవిదితము అని కూడా చెప్పడానికి వీలు లేదు సో అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాగీ ఆ విధంగా ఆత్మస్వరూపం విషయంలో విదిత అవిదితములు అనే రెండు కేటగిరీస్కి కూడా అది అతీతముగా ఉండు మంచిది చూద్దాం భాష్యకర్లు ఏమంటారు ఇక్కడ ఆనందగిరి చాలా మాట అన్నాడు ఆత్మని నిత్యానిత్య కథ నావతారతి అన్నాడు ఎంత సంస్కృత భాషలో అందమైన పదప్రయోగం ఆత్మస్వరూపాన్ని గురించి ఇది నిత్యమని కానీ అనిత్యమని కానీ కథ అంటే వర్ణన ఆ వర్ణన ఆత్మస్వరూపంలో ప్రవేశించలేదు అని అంటారు ఆత్మ అగోచరం శబ్దమునకు అగోచరము అనేది శుద్ధి కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆత్మస్వరూపము విదితము అని ఏది విదితమో అది ఆత్మ కాదు అలాగనే ఆత్మ అవిదితము అనే కేటగిరీలో పారాయడానికి కూడా వీలేదు ఎందుకంటే మన స్వరూపమేది అది అవిదితము కూడా కాదు ఎందుకంటే అవిదితము కూడా ఇతరముగా ఉంటుంది కాబట్టి ఆత్మ విదితమని కానీ అవిదితమని కానీ వర్ణించుటకు శక్యము కాదు ఇది మీద స్వామి చిన్నయానందజీ ఓ ఓ రకంగా చెప్తూ ఉండేవారు కొంచెం జోకులర్గా చెప్పేవారు ఆయన ఆయన ఏమనేవారంటే ఆయన నేను నడిచి వెళ్తున్నాను నడిచి వెళ్తుంటే నన్ను ఎవరో అడిగారు ఏమని స్వామి చిన్మయానంద ఎవరో తెలుసునా మీకు అని అడిగారు ఆయన ఎవరో అడిగారు ఏమండి చిన్మయానందని చూడడానికి వచ్చా ఆయన ఎవరో తెలుసునా అని అడిగారు ఆయన్ని అడిగారు ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి ఎస్ అన్నారు అనుకోండి తెలుసును అనుకోండి అతను ఏమనుకుంటాడు స్వామి చిన్మయానందనే ఇంకొక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఈయనకి తెలుసును అని అనుకుంటాడు ఏమండి నో ఉన్నారనుకోండి అప్పుడేమనుకుంటాడు స్వామి చిన్న ఆనంద్ అనే మరో వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎవరో ఈయనకి తెలియదు అనుకుంటాడు ఇప్పుడు ఎస్ అని చెప్పాలా నో అని చెప్పాలా ఎస్ అని నో అని చెప్పారనుకోండి అప్పుడు నన్ను వేలాపొలం చేస్తున్నారు నేనేమో నన్ను సరిగ్గా చెప్పట్లేదని ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అందుకోసం ఆయన ఏమని చెప్పేవారంటే నేను ఒక చిరునవ్వు నవ్వేవాడిని ఏ సమాధానం చెప్పకుండా ఓ చిరునవ్వు నవ్వివాడిని నవ్వి రండి నాతోటిని పిలిచి ఇవన్నీ అని తనతో పిలిచి తీసుకెళ్ళి ఏదో ఈ కబుర్లో చెప్పి ఏమిటి మీరు చన్మయానంద గారితో పని వెళ్ళండి అడిగి ఆ పని తెలుసుకుని ఆ పని చేసి పెట్టి ఆఖరికి అతను తెలుసుకున్నాడు ఏమంటే మీరేనా అంటే అవును నేనే అని అలాగే చెప్పారు ఆయన సో ఆ విధంగా విదిత అవిదితములకు రెండింటికీ అతీతమైనది ఆత్మతత్వము విదితము అనే కేటగిరీలో కానీ అవిదితము అనే కేటగిరీలో కానీ దాన్ని వేయటానికి వీల్లేదు ఎందుకని విదితము అంటే ఘట పటాది ఒక నామరూపాత్మకమైన పదార్థము అనే భ్రమ కలుగుతుంది ఆత్మ విదితము అంటే అలా కాకుండా ఆత్మ అవిదితము అని అన్నట్లయితే అంతకంటే తప్పు అభిప్రాయం మరొకటి ఉండదు ఎందుకంటే ఆత్మ తన యొక్క స్వరూపము ఏ సర్వము తెలుస్తూ ఉందో అంతకంటే లోతుగా అంతకంటే దగ్గరగా మనకి తెలుస్తూ ఉండేదే ఆత్మచైతన్యం కాబట్టి దాన్ని అవిదితము అనే మాట కూడా చెప్పడానికి వీలు లేదు మీకు మీ స్వరూపం కంటే బాగా అధికంగా తెలుసున్నది ఏదైనా ఉందో అసలు ఈ సృష్టిలో ఏదీ లేదు మీరు లోకంలో ఏ పదార్థాన్ని వర్ణించినా మీకు ఆ పదార్థానికి మధ్యలో ఇంద్రియములు మనస్సు అనేటువంటి ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ ద్వారా దాన్ని చూసి మనస్సుతో మీరు వర్ణించగలుగుతారు డైరెక్ట్గా మీరు దేన్ని చూడడం లేరు దేన్ని వర్ణించడం లేరు స్వర్గాదులు కూడా పరోక్షంగా భావన చేయటం తప్ప మీరేమీ చూసింది కాదు అనుభవానికి తెచ్చుకున్నది కాదు ఎప్పుడు నిత్య అనుభూత స్వరూపమే ఆత్మ అంతకంటే దగ్గరగా అంతకంటే అధిక అంతకంటే బాగా తెలుసున్నది వేరే ఏమీ లేనే కాబట్టి అవిద్యుతము అనేటువంటి నిర్ణయం కూడా దాని ఎందు వర్తించదు భాష్యం పరమార్థత ఆత్మసు అజేషు నిత్యైకరస విజ్ఞప్తి మాత్ర సప్తాకేషు ఆత్మసు అంటే ఆత్మ చైతన్యముడు అంటే దేహాభేదాన్ని బట్టి బహువచనం కాబట్టి దేహ భేదాన్ని బట్టి భోవచ్చినే తప్ప ఆత్మస్వరూపంలో బహుత్వం లేదు కాబట్టి ఆత్మస్వరూపము పరమార్థత దాని ఏంటో మనం అనేకములైనటువంటి భ్రాంతులు కల్పించుకుని పుట్టింది గిట్టుతుంది అని మనం భ్రమను పెట్టుకుంటాం తప్ప వాస్తవంలో దాని స్వరూపం ఏమిటంటే అజేషు పుట్టుక అనేది లేనిది పుట్టుక లేనిది కాబట్టి వినాశం అనేది ఉండదు అటువంటి ఆత్మ అవి ఎలా ఆత్మ ఎట్టిది నిత్యైకరస విజ్ఞప్తి మాత్ర సత్తాకేషు అంటే మనందరం కూడా స్వరూపత ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా స్వరూప స్వరూపము దృష్ట్యా ఇదే ఏమిటది నిత్య ఏకరస విజ్ఞప్తి మాత్ర సత్తాకేషు ప్రతి ప్రాణి కూడా స్వరూపత సద్రూపము సత్తా మీ స్వరూపము ద బీయింగ్ ఉనికి అది స్వరూపము అది ఎటువంటి సత్తా అంటే విజ్ఞప్తి మాత్ర సత్త ఏ సత్ కేవలము చిత్యే అయి ఉన్నదో అటువంటి సత్ ఇప్పుడు సత్ తనంత తానుగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉండేటువంటి అంటే తెలివియే అయి ఉన్న అది విజ్ఞప్తి మాత్రం సత్వాకేషు తర్వాత ఈ సత్ చితు అని వర్ణింపబడిన ఈ స్వరూపంలో అన్యము ఏదైనా గలదా ఏకరస అంటే అది పూర్తిగా హోమోజీనియస్ దాంట్లో రెండవది అనేది ఏమీ లేదు అది ఏకరస అంటే ఇప్పుడు జగత్తు నానారసం సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ధర్మం ఉంటుంది అధర్మం ఉంటుంది పుణ్యం ఉంటుంది పాపం ఉంటుంది మంచి చెడు అప్ డౌన్ ఇన్ ఉంటాయి దీంట్లో నా అనారసం జగత్తు సరే ఆత్మస్వరూపములో పుణ్య పాప ధర్మ అధర్మ సుఖ దుఃఖ అప్ డౌన్ ఈ భేదములన్నీ కూడా విలీనమైపోయి అది కేవల సమముగా ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపము ఏకరసము ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏకరస ఏకరస అంటే ఇస్లామాన్య విశేష వ్యర్థులు సామాన్య విశేష భావము దాని ఎందు లేదు ఏకరస అది ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు ఆవు అన్నారు అనుకోండి గౌహు గౌహ్ అన్నప్పుడు ఆవు పాలనిచ్చును అని మీరు తెలుగులో పదప్రయోగం చేశారనుకోండి అక్కడ ఆ ఆవు అనే పదము గోత్వ జాతిని సూచిస్తుంది గోవు అనే జాతిని సూచిస్తుంది ఆవు పాలనిచ్చును అంటే ఏదో ఒక పర్టికులర్ ఆవు పాలిస్తుందనా కాదు మొత్తం సృష్టిలో ఉన్న ఆవులన్నీ కూడా పాలనిస్తాయని అభిప్రాయం దానికి అక్కడ ఆవు అనే పదము ఏకవచనమే అయినప్పటికీ గోత్వ జాతిని సూచిస్తుంది అయితే మరి వ్యక్తి మాట ఏమిటి ఆయా పర్టికులర్ ఆవు మాట ఏమిటి ఈ జాతిని మీరు ఆయా పర్టికులర్ ఆవుకు అన్వయించుకోవాలి ఇది ఏమిటిది ఇది ఆవు ఒక ఒక ఆవు సరే గోవు ఇన్ జనరల్ పాలిస్తుంది కాబట్టి ఇది కూడా ఆ ఒకనొక ఆవు కాబట్టి ఇది పాలన కాబట్టి ఒకనొకావు అంటే విశేషం ఇన్ జనరల్ ఆవు అంటే జాతి సామాన్యము ఏమండి ఈ సామాన్య విశేష భావము మీకు ఆత్మస్వరూపంలో అన్వయించదు ఎందుకంటే అనేక ఆత్మలు ఉన్నప్పుడు సామాన్య విశేష భావం అనేది అనేక ఆవులు ఉన్నప్పుడు అనేక ఆవులు ఉండాలి అప్పుడు ఆ ఆవులన్నిటినీ కలిపి ఒక జాతిని చేస్తాం అప్పుడు ఆ జాతి యొక్క ధర్మాన్ని సామాన్యము అంట ఆ ధర్మము ప్రతి ఆవునందు అన్వయిస్తూ పోతుంది అది కాబట్టి ఈ సామాన్య విశేష భావము మనకి లోకంలో సర్వత్రా అనుభవానికి వస్తూ ఉంటుంది మనం పదప్రయోగములన్నీ కూడా సామాన్య విశేష భావం చుట్టూనే ఉంటాయి భాషంతా కూడా సామాన్య విశేష భావం చుట్టూనే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది అన్నారనుకోండి దాని అర్థం ఏంటి అది సామాన్య సామాన్యంగా జనరల్గా చెప్పిన మాట అది ఒక పర్టికులర్ ఆ మాట మొత్తం ప్రపంచంలో ఉండే ఎలక్ట్రిసిటీ కనుక సమానంగా వర్తించేటువంటి మాట కనుక దానికి సామాన్యము ఉంటారు ఇప్పుడు మన ఇంట్లో ఒక వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఏం చేస్తున్నారీ షాప్ పడుతుంది ఇది విశేషము సో ఈ సామాన్య విశేష భావం అనేది సకల జగత్తు కూడా దాని ఆధారపడి ఉంటుంది మన అనుభవాలన్నీ ఆ విధంగా ఉంటాయి ఆత్మస్వరూపము ఆ సామాన్య విశేష భావమునకు అతీతమైనది నిస్సామాన్య విశేషం ఎందుకంటే ఆత్మ అద్వయము రెండవది లేనిది కాబట్టి దాని ఎందు రెండవది ఉంటే ఒక జాతి చేసి ఆ జాతి సామాన్య ధర్మము మేము వ్యక్తి విశేషమునందు ఆ సామాన్య ధర్మము అన్వయించుట అనేది ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపము అద్వ సామాన్య విశేష ధర్మము లేనిది అంటే ఏకరసము అంటే అర్థం ఏకరసము తర్వాత నిత్యము నిత్యము అంటే పుట్టుక నాశము లేనిది కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిత్య ఏకరస విజ్ఞప్తి మాత్ర సప్తాకేషు సకల ప్రాణులు కూడా ఆ విధమైనటువంటి ఆత్మస్వరూపులై ఉండగా శాశ్వ అశాశ్వత ఇ నాభి నాభిధానం ప్రవర్తతేర్థ అటువంటి ఆత్మస్వరూపమునందు ఇది ఇది శాశ్వతము అనే అభిధానము అభిధానము అంటే డెసిగ్నేషన్ డెసిగ్నేషన్ ఇప్పుడు ఇప్పుడు డెసిగ్నేషన్ పెట్టుకుంటారు సుబ్బారావు ఎంఏ అని పెట్టుకుంటారు ఎంఏఎ ఎంఏ ఈజ్ ఏ డెసిగ్నేషన్ ఆ రకంగా ఆత్మ నిత్యము అనే డెసిగ్నేషన్ ఆత్మయందు వర్తిస్తుందా ఆత్మయందు శాశ్వత అనే పదప్రయోగము కొన్ని అశాశ్వత అన్న అసలు ఏ పదప్రయోగము కూడా ఆత్మయందు ప్రవర్తిల్లదు ఆత్మ ఒక పదముచే ముఖ్యార్థంగా చెప్పుటప్పు సంభవము కాదు ఇచ్చి చేతనే కేవలము స్క్రిప్చర్స్ని వల్లించిన వాళ్ళు స్క్రిప్చర్స్ని కేవలము స్క్రిప్చర్స్ తెలుసున్నవాళ్ళు ఏమీ తెలుసున్నవాళ్ళు కానే కాదు లో ఉపనిషత్తుని కంఠస్థం చేస్తే మంచిది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు ఒక సోపానంగా దాన్ని స్వీకరించాలి కానీ కంటర్స్టర్ చేసేసి కూర్చున్నారనుకోండి ఇంకా ఆ పై మాట ఏమీ లేదనుకోండి ఇప్పుడు ఏమిట ఆ జ్ఞానం ఏదైనా ఉన్నట్ట అది ఏమి జ్ఞానమే కాదు ఆత్మ ఎందుకంటే పదముల చేత బోధింపబడే ముఖ్యార్థంగా బోధింపబడేది ఆత్మతత్వం కాదు తర్వాత ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు లోకంలో ఏవో సిద్ధాంతాలు నిర్మాణం చేసుకుంటారు ఇప్పుడు అద్వైత సిద్ధాంతం మనం అంటాం అద్వైత సిద్ధాంతం ఇంకొకటి అంటారు మధ్యలో ఇంకొకడు వచ్చి కొత్త సిద్ధాంతం ఏదో పెట్టాలి కాబట్టి అద్వైతం అనే పేరు వీడు ఆల్రెడీ లాగేసుకున్నాడు ద్వైతం వాడు లాగేసుకున్నాడు కాబట్టి వీడు ద్వైతాద్వైతము అంటాడు ఇంకో సిద్ధాంతం ద్వైతా ఎలా అవుతుంది అయితే ద్వైతం అవ్వాలి లేకపోతే అద్వైతం అవ్వాలి కానీ ద్వైతాద్వైతం ఏమిటి అది ఎలాగ దాన్ని వర్కౌట్ చేయటం కానీ ఒకడా అవమాట ఇంకొకడు వస్తాడు వచ్చి శుద్ధాద్వైతము అంటాడు అంటే అంతకుముందు అద్వైతం చెప్పిన వాడు అది శుద్ధం కాదనమాట అది అపవిత్రమైన అద్వైతం ఏదో ఇండా లేకపోతే మరి ఈ శుద్ధాని విశేషణం ఎందుకు సో ఈ విధంగా అనేకములైనటువంటి థీరీస్ మళ్ళీ అద్వైతంలోనే సో వివరణ పక్షము వాచస్పతి మిశ్ర భావతీకారుల యొక్క పక్షము ఈ పక్షమా ఆ పక్షమా అని దీని మీద దెబ్బనట్లు ఈ విధంగా ఈ థీరీస్ని ఏవేవో సిద్ధాంతాలు లోకంలో ప్రవచిస్తూ ఇప్పుడు ఒకనొక సిద్ధాంతము తప్ప రైట అనే మాటకి కూడా అర్థమేం లేదు ఎందుకంటే ఒకనొక సిద్ధాంతము తప్పని కానీ రైటని కానీ చెప్పేది లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతములన్నీ కూడా ఏ ఆత్మ వస్తువు శబ్దము చేత వర్ణింప శక్యము కానిదో బుద్ధితో ఊహింప శక్యము కానిదో ఆ పరమాత్మ వస్తువుని వర్ణించే ప్రయత్నమే చేస్తున్నాయి ఈ సిద్ధాంతాల మీద అంతకంటే వేరే ఏమిటం అంచేతనే అద్వైత సిద్ధాంతంలో వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు ఆ నేతి నేతి త్యాదేశ నిషేధ రూపంగా చెప్తున్నాం తప్ప దీన్ని మేము వర్ణించే ప్రయత్నం ఏం చేయట్లేదు మహానుభావాన్ని స్పష్టంగా చెప్పేసి వాళ్ళు ఈ సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు తప్ప ఆత్మస్వరూపాన్ని మేము విధమిత్తంగా వర్ణిస్తాము పరమాత్మను వర్ణిస్తామని ఎవడైతే అంటాడో వాడు వాడు చెప్పేది అది పరమార్థం అన్నటికీ కాదు కాబట్టి థీరీస్ని గురించి కాదు ముఖ్యం ఏ థీరీ అయినా సరే దాన్ని మనం ఆచరణలో పెట్టడంలో ఉంటుంది రహస్యమంతా కూడా అలాగే కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా భక్తి గొప్పదా అని అని వాదులాటు ఉందనుకోండి ఇట్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అది ఏది గొప్పదో సెటిల్ చేయాల్సిన అవసరం కూడా నీకు ఏది నచ్చిందో చూసుకో కర్మయోగం నచ్చింది కదా నువ్వు ఆచరణలో పెట్టుదాన్ని నీకే తెలుస్తుంది భక్తి నీకు నచ్చితే దాన్ని ఆచరణ చేయం జ్ఞానయోగం వివేక జ్ఞానం సాంఖ్య అది నీకు అనుభవానికి తేలికగా ఉంటుందనుకుంటే దాన్ని మొదలుపెట్టు ఏదో ఒకటి మొదలుపెట్టి మొదలు పెడితే నువ్వు అస్తు సత్య వస్తువుని తెలుసుకుంటావు సత్యవస్తువు ఈ ఈ వర్ణనలు దేనికి అందద్దు అన్నిటికీ అతీతంగా ఉంది కర్మయోగం అన్నా సాంఖ్యయోగమన్నా భక్తి యోగమన్నా ఆ పరమాత్మతత్వాన్ని అందుకునే సాధనమే ప్రయత్నమే తప్ప విదమిగా అదే సత్యము అని చెప్పడానికే తెలియదు వాస్తవంలో ఏమవుతుందో తెలుస్తున్నా అంటే మీరు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే నాటికి కర్మ భక్తి జ్ఞానము అనే విభాగమే ఉండదు అవన్నీ దాంతో కలిసిపోతాయి అదే కర్మ అదే భక్తి అదే జ్ఞానము అయిపోతుంది అన్నిటికీ దానిలో కల్పించుకుని అన్నిటికీ అతీతంగా ఉండిపోతుంది కాబట్టి ఒకనొక వర్ణన ఒకనొక శబ్దప్రయోగము ఒకనొక లేబుల్ అది సత్యము అనే ప్రయత్నం ఏదైతే మానవుడు చేస్తూ ఉంటాడో అది సుతరాము వ్యర్థము ఎత్రు వర్ణ్యైరర్థా తే వర్ణా శబ్దా ఎత్ర అంటే ఎలా అంటే ఎు ఎత్ర సప్తమే విభక్తి ఇక్కడ ఇక్కడ ఆత్మసూ అనే సర్వర్మేషు అంటున్నాడు కాబట్టి ఏషు ధర్మ ఆత్మస్వరూపం విషయంలోనైతే వర్ణా నవర్తంతే అని కదా వాక్యం వర్ణా అంటే అర్థం ఏమిటి శబ్దములు ఎందుకు ఆ పదం ఆ పదం ఎలా వచ్చింది వర్ణ్యంతే ఎయి అర్థ వర్ణా వేటి చేతనైతే పదార్థములు వర్ణింపబడతాయో వాటికి వర్ణా అని పేరు ఏమిటవి ఇక్కడ వర్ణం అంటే శిలబుల్ అని కాదు పదము అర్థం ఎందుకని ఒకదా ఒక అర్థాన్ని ఒక వస్తువుని వర్ణిస్తుంది ఇప్పుడు ఘటహ అన్నారనుకోండి అదేం చేసుకోండి ఒకనొక వస్తువుని వర్ణిస్తుంది వర్ణించటం అంటే మిగతా వస్తువుల నుండి విడదీసి చూపిస్తుంది అది వర్ణించటం అంటే కాబట్టి ఘట అనేది వర్ణహ అవుతుంది ఇంకో సెన్స్లో ఇంకో కాంటెక్స్ట్లో ఖ గ ఘ అవన్నీ వర్ణాలు కానీ ఇక్కడ ఖ అని అలాగా సిలబుల్స్ కాదు ఇక్కడ కేవలము పదములు కాబట్టి వర్ణ ఆత్మస్వరూపం విషయంలో శబ్దములు ఏవైతే ఉన్నాయో ఏ పదములు ఏవైతే కలవో అవి న సో ఆ పదములు ప్రవర్తించుటలేదు ఆత్మస్వరూపం విషయంలో పదములు ప్రవర్తించవు ప్రవర్తించుటలేదు ఎందుకంటే ప్రవర్తించవు అంటే అభిధాతుం ప్రకాశయుతం న ప్రవర్తన్ ఇత్యర్థ అంటే ఆత్మ ఇగో ఇది సుమా ఈ విధంగా ఆత్మస్వరూపం ఎక్కిది ఇదిగో ఇది ఘటము ఇది పటము ఇది ఆత్మ అని ఆ విధంగా దాన్ని ఆత్మను తెలుపులు చేసేటువంటి ఈ పదములకు లేదు ప్రవర్తంత అంటే ప్రభవంతి న ప్రవర్తనంటే న ప్రభవంతి అంటే సమర్థములు కావు కాబట్టి పదములేవి కూడా విధమి ఆత్మస్వరూపాన్ని పిలుపులు చేయలేవు చేతనే బుక్ నాలెడ్జ్ అనేది ఆరంభంలో చాలా అవసరం బిగిన్ విత్ చాలా మంచిది ముఖ్యం కానీ చాలా చాలా తొందరగా ఆ బుక్ నాలెడ్జ్ని మనం అనుభవంలోకి తీసుకురావాలి అనుభవానికి తెచ్చుకోవాలి నిజానికి బుక్నాలడ్జీని పక్కన పెట్టి డైరెక్ట్ అనుభవంలోకి లోకి అనేది ఏదైతే కలదో అది ఏ సాధన యథార్థమైన సాధన ఈ అనుభవమే ఆత్మ ఇప్పుడు ఆత్మయంలో పుత్తుక కానీ నాశము కానీ లేవు పుత్తుక అనేది ఆత్మస్వరూపానికి లేదు మనం దేహాన్ని బట్టి కల్పించుకోవడం తప్ప There is no birth for Atmā, there is no death for Atmā. Ipūdo, iti bukṣo manantruṣṭhautam. Aja, aja, aja, ajo nityaḥ, bhagavad-gir-proskan tere magāne, edur kūna karnapartam. Ajo nityaḥ. Āchāp tārlāk, koko konjhya mundi kalte, mandi, nājāyate, mriyate, vāyatmi, eh. tattim chukolera. Adu-gaduk ki kūda, atmu-svarupāri ki puktukā marnamu legoon karnapartam. We know it, that is the bukṣa knowledge. ఈ బుక్ నాలెడ్జిని అలాగే పెట్టేసుకుంటే సరిపడదు ఈ బుక్ నాలెడ్జి స్థానీ తీసుకోవచ్చు బుక్ నాలెడ్జి స్థానంలో ఆ అనుభవం రావాలి కదా అనుభవం లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు రేపు పన్నెండో అధ్యాయం భక్తి యోగం కంటస్థం చేయమంటారు పిల్లలకి ఏదైనా కంటస్థం చేస్తే మంచిదని ఒక ఎక్సర్సైజ్ ఇస్తారు ఏమి ఇస్తారు అధ్యాయం భక్తి యోగం కంటర్స్టమంటారు వాళ్ళకి అంటర్స్టెండ్ చేసేసి కరెక్టాక్ కరెక్ట్ అక్ట శ్లోకాలు పది నిమిషాలు వాళ్ళు నాలుగు రోజులు అప్పచెప్తే వాళ్ళు కంటస్థం చేసే అవసరం అది అదే భక్తి అంటే ఇప్పుడు వాళ్ళకి భక్తి తర్వాత ఈ వేసవి కాలంలో కంటస్థం చేస్తాడు మళ్ళీ స్కూల్లో జరగానే కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిల్లలందరినీ వాళ్ళ చేత భగవద్గీత శ్లోకాలు కటస్థం చేస్తూ ఉంటారు వీడి కంటస్థం చేయాలి కానీ పిల్లల చేత కంటస్థం అంటే పిల్లలు బాగుపడతారు పిల్లలు బాగుపడతారు ఈ వీడి మాట ఏమిటి ఎంతసేపు జగత్తుని బాగు చేద్దామనే కానీ తను బాగుపడాలి కదా ఇదో విడ్డూరం సమాజంలో ఈ విడ్డూరం కూడా ఉంటుంది అది తప్పేం లేదు పిల్లల పాపం వాళ్ళు కలిగిస్తారు ఏదో ట్వింకిల్ ట్వింకిల్ లెక్టిల్ స్టార్ కంటే నయం సో ఐ లెఫ్ సెన్స్ వీ డూ దాట్ కానీ మనం కూడా దాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి సరే తీరా అనుభవానికి వచ్చాక ఆ ఆత్మానుభవము వర్ణములతో అంటే పదములతో వర్ణించేది కాదు ఈ పదాలతో వర్ణించేది కాదు ఇదమేవమిటి వివిక్త వివేక వివే వివిక్త తత్ర నిత్య అనిత్యోచ్యతే వివేకస్త నోచ్యతే శబ్ద్రయోగమే ఆత్మస్వరూపం విషయంలో సంభవము కాదు అంటున్నప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని ఇతరము నుండి వెడదీసి చెప్పుట వివిత్త ఇది ఆత్మ ఇది ఘటము ఘటము సత్యమే ఆత్మ ఇది ఘటము ఇది పాఠము ఒక పదంతో ఘటాన్ని చెప్పారు ఇంకో పదంతో ఘటము కంటే భిన్నమైన పదాన్ని చెప్పారు ఆ విధంగా ఇది ఆత్మ ఇది ఆ విధంగా మీరు దృష్టాంతం ఇది నెక్లెస్ ఇది బంగారం ఇది నెక్లెస్ ఇది ఆభరణం ఇంకో ఆభరణం ఇవన్నీ వేర్వేరు ఆభరణాలు ఇది బంగారం మనం అలా వెళితే చెప్పగలరా మీరు చెప్పలేను అదేవిధంగా ఇగో ఇవన్నీ వేర్వేరు పదార్థములు ఇది వాటికంటే భిన్నమైన ఆత్మ అంటే ఆత్మ ఇంకో ఆబ్జెక్ట్ అవ్వాలి ఇట్ మస్ బి వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు గాడ్ ఈశ్వరుడు విష్ణువు సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి అంటే అర్థం ఏంటి ఇంకో ఆబ్జెక్ట్ కాదు ఈ ఇన్ని ఆబ్జెక్ట్స్ సృష్టిలో ఉన్నాయో వాటన్నిటి వ్యాపించి ఉంటూ తాను స్వయంగా ఒకనొక ఆబ్జెక్ట్ కానీ ఒక దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన నామరూపములకు అతీతమైన ఏ అఖండ సత్తగలదో దానికి విష్ణువు అని పేరు నేను ఒకసారి మాటవలసింది విష్ణువు సర్వవ్యాపి అన్నా అంటే మా మిత్రులు ఒకటే దగ్గరికి వచ్చేటాడు విష్ణువు సర్వవ్యాపి అవునో కాదో తెలియదు కానీ కరప్షన్ సర్వవ్యాపి కరప్షన్ అంటే లంచగుండి ధనము అది సర్వవ్యాపి అండి అది దానికి అది ఇక్కడ ఉంది అక్కడ లేదు అని తర్వాత దేవుడు శ్రీకృష్ణుడు విశ్వరూపం అని అంటారు కదా శ్రీకృష్ణుడు ఏం విశ్వరూపం చూపించాడో మనం ఎరగంగానే లంచగుండిధనం యొక్క విశ్వరూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇలా వర్ణిస్తున్నాం లేదా ఆ పదాలు విష్ణువుకు వాడిన పదాలు ఈ రకంగా లంచగుండిదనానికి వాడుతుంటే చాలా విదూరంగా ఉంది తర్వాత ఇవన్నీ చాలన్నట్టుగా లంచావతారము అని కూడా పదప్రయోగం చేస్తుంది కృష్ణావతారము రామావతారము అన్నట్టుగా ఇదో పద ప్రయోగం చాలా విద్ధూరమైన పరిస్థితి